పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు మా స్థుతులకు పాత్రుడవైన వేసేయ పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరలోకం మా తండ్రి మీకు గొప్ప నామంను బట్టి మీకు వదనాలు చెల్లిస్తున్నాం ఆశ్చర్య కార్యములు ప్రభ అద్భుత కార్యములు చేయినా చెల్లిస్తున్నాం అన్ని నామముల కన్నా పైనామము ఘనమైన నామముగా వేస్తున్న నామంని ప్రభి మీరు పెంచినందుకు మీకు వందనాలు చెస్తున్నాం ప్రభ మీ యొక్క ఏది అడిగినా ఏది మేము పొందుకున్నాం నాయనా ఏది అడుగుతున్నా కూడా ప్రభ ప్రతి మాకు సమాధానము మాకు జవాబుని ఇస్తున్న దేవుడవు స్వస్థతని ఇస్తున్న దేవుడవు గొప్ప నామంని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మీ యొక్క మాకు రక్షణ కలగ చేసిన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏసీ అన్న తండ్రిని ఆశ్రయించి వారిని కూడా ప్రభను వట్టి చేతులతో పంపవాడవు కావునైనా ప్రతి వారి ప్రార్థనలను ఆలకించే దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం హృదయ రహస్యంలో ఎరిగిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా వసతిలో అక్కర్లు ప్రభ అన్నిటినీ తెలిసిన దేవుడు ప్రభ మేము అడిగి ఊహించి వాటికన్నా మరి ఎక్కువగా దయచే దేవుడు నీకు వందనాలు సజీవల లేఖలో ప్రభ మమ్మల్ని నిలబెట్టిన దేవుడు ప్రభ జీవం తండ్రి జీవాధిపతి నీకు వందనాలు ప్రభాన తల్లి నీకు సిల్వ కార్యం ను ప్రభ సిల్వ తండ్రి ప్రభ త్యాగంను ప్రతి ఒక్కరికి వివ వివరించుటకు ప్రభ మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు నీకు గొప్ప కార్యములను ప్రభాన తండ్రి ఆశ్చర్య క్రియలను ప్రభానతని మేము వివరించుటకు ప్రభ సాక్షి బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు వందనాలు అగ్ని స్వరూపుడుమైన ఏసయ్య అగ్ని జ్వాల లాంటి కన్నులు కలిగిన నా తండ్రి నీకు వందనాలు తెలిస్తున్నాం మహిమలో నివసించి వాడ సమీపించిన తేజస్సులో నివసించిన ఏసయ్య నీ యొక్క గొప్ప కార్యంలోని ప్రభాని తండ్రి మేము వివరించడాకు ప్రభా మా సమీపమునకు మా అతని మధ్యలోకి మీరు వచ్చినందుకు మీకు వందనాలు ప్రతి ఒక్క బిడ ప్రార్థన ఆలకించే ఈ రాత్రి కాల సమయం ముందు వాక్కు ద్వారా మాతో మాట్లాడండి ప్రభాన తండ్రిని యొక్క మర్మములను ప్రభన తండ్రి మాకు తెలియచేయండి ప్రభ ఏసీఏ కళల ద్వారా దర్శనాల ద్వారా ప్రవచనల ద్వారా మాతో మాట్లాడుతున్న దేవుడు అతనికి మా మధ్యన సంచరిస్తున్న దేవుడు నీకు వందనాలు చరిస్తున్నాం ఏక సాయంత్రకాల సమయం ముందు ప్రభ చేరిన ప్రతి దీవించండి ప్రతి బిడన్ ప్రభ ఆశతో నీకొరికి ఎదురు చూస్తున్నారు నన్ను నీకు వాక్కును పంపండి ప్రభన తండ్రిని యొక్క వాక్యము ద్వారా ప్రభ సంస్త కార్యములను ప్రభన తండ్రి మీరు జరిగించి వాడవు తండ్రి వాతావరణమును ప్రభ స్వాధీన పరచుకొని రానైన బిడ్లను నడిపించండి ఆటంకవాసిన కారీకటి శక్తులు ఏసు శక్తి గల నామంలో కాలిపోను కాక న తండ్రి ప్రభా ఈ సాయంత్రం కాల కూడికను దీవించి ఆశీర్వదించమని నా తండ్రిని మేము వివరించుటకు ప్రభ ప్రతి హృదయంను తెరవమని మనోనితులను వెలిగించమని ఏసయ శక్తి గల నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ అక్కడ దేవాని సన్నిధి కాంతిలో అర్పి నా హృదయం నా పాపములు మన్నించి నను శుద్ధి చేయుమో నా పాపములు మన్నించి నను శుద్ధిచేయమో దుఃఖముతో కీటి విలపి చుచుల దుఃఖం కన్నీటి విలపి చుచుల దయజు పినను కరుణిము ని ప్రేమతో నన్ను దయజు పి నను కరుణి ప్రేమతో నన్ను దేవా ని సన్నిధి కాంతిలో అర్పిదయం నా పాపములు మించి నను శుద్ధి చేయము ఈ లోక పాపములు నెచికి బందించబడియను ఈ లోక పాపములు నెచి బంధించబడి ఉన్నను నా బంద కములను విడిపించుము నీత్రోవలో నడువా నాబములను విడిపించుము నీత్రోవలో నడువా సన్ని కా అర్పింతున్నాృదయం నా పాపములు శుద్ధిచేయమో నాకీష్టమై మార్గములో నే తిరిగి చెడిపోతినీ నాకిష్టమైనా మార్గములోనే తిరిగి చెడిపోతినీ నీ చక్కని మార్గములను విడీ ఎను బాధలు నే పొందితే నీచకని మార్గములను విడీ ఎను బాదలు నీ పొందితి దేవాని సన్నిధికా అర్పిదయం నా పాపములు మించి నను శుద్ధి చేయమో నా పాపములు మంచి నను శుద్ధి చేమో పాపం బులో నివసి మంచి లేదు ప్రభు పాపం వసింగ్ చి లేదు ప్రభు నాయందు ఏకడవేదకినను కను పాపం బనబడు నాయకడేదనను పాపం బనబడును సన్నిధిలో అర్పిదయం నా పాపములు మన్నిచి నను చేయుము నా పాపములు మన్నిచి ప్రార్థిస్తాం పరిశుద్ధుల వరకు దేవ మీకు వదరాలైనా మహోన్నతురగు మా తండ్రి మీకే స్థితి స్తోత్రాలైనా ఉదయం నుంచి ఇంత మమ్మల్ని మీకు ఎంతో వనరాలైనా మీరు ఎంతో పరిశుద్ధులు ప్రభ మమ్మల్ని పరిశుద్ధంగా పెట్టమని ప్రార్థిస్తున్నాం మార్చమని ప్రార్థిస్తున్నాం జీవిత ప్రార్థిస్తున్నాం మేము ఉంటున్న కాలంలో భయంకరమైన కాలంలో సమయాన్ని పోనీక అధివయం చేస్తామన్నారు ప్రభు ఈ లోకాత్మ మనుషుల్లాగా ఈ లోకా లోకస్తుల్లాగా జీవించకుండా ప్రతి క్షణం మీ మీద తండ్రి మేము కేంద్రీకరించుకొని మీకు అంగీకారంగా మా ప్రవర్తన అంతట్లో మీ అధికారానికి లోబడలాగిన సహాయపడండి మా పిలుపును మా ఏర్పాటును చేసుకొని ముందు పోలాగిన సహాయపడండి ముఖ్యంగా ప్రభు ఏ రీతిగా మిమ్మల్ని సంతోషపెట్టాల ఏ రీతిగా మీకు ఓ ప్రభావ మిమ్మల్ని గనపరచాల మీ నామాన్ని కొనియాడలా కీర్తించాల అనేకులలో తండ్రి అనేకుల మధ్యలో మీ యొక్క నామాన్ని ఎట్లా మేము తను మళ్ళీ ప్రకటించాలా ఓ ప్రభావం మీరే సహాయకులునే నడిపించమని ప్రార్థిస్తున్నాం యథార్థతతో పరిశుధతతో వినయ భయవత్తులతో ప్రీతికరంగా మేము సేవ చేసే బిడ్డలుగా మమ్మల్ని తయారు ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సమయంలో మీ యొక్క వాక్యాన్ని ధరించి మేము తిరిగి వచ్చినాం ప్రభావ మా తమ్మాట మాకు సమాధానం తెచ్చండి మీ వాక్యాన్ని ధరించడం వలన మా విశ్వాసాన్ని బలపరచండి అదే రీతిగా ప్రభావ ముఖ్యంగా దాన్ని ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మేము ధ్యానిస్తున్నాం కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ప్రభా దీన్ని ధ్యానించేవారు ధనిలను వాక్యం చదివిస్తుంది అవును ప్రభా దీన్ని ధ్యానించేవాడు జ్ఞానవంతులను కూడా వాక్యం చదివిస్తుంది కాబట్టి ఇంతలో జ్ఞానము కలదు అవును ప్రభ వీటిని గ్రహించి దాన్ని జీవింపజేసుకొని దాన్ని అనుభవ కోసం ప్రకటించే వారి జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నారు కాబట్టి ఆ వాగ్దానాన్ని మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం వెంటనే వారిని ఆశ్రయించండి మనసు పరిపరివిధాలు కొన్నికుండా నడిపించండి ప్రభా ముఖ్యంగా వాక్యం అంటే ఆశ కలిగిన జీవితం మాకు అనుగ్రహించండి ఎందుకంటే ప్రభా మొదటి నుంచి ఏమి రాయబడిందో అది మీరు చదవలేదా అన్నారు ప్రభా మీరు వినలేదా అన్నారు ప్రభా మీరు చూడలేదా అన్నారు ప్రభు కాబట్టి ఒక అనకు మోసపోయిన వారు మాకు ఇవన్నీ ఎవరు చెప్పలేదు అనడానికి నేను సహాయపడండి ప్రభావ అందరం యథార్థంగా వీటిని తెలుసుకునే భాగ్యను అనుగ్రహించమని ముఖ్యంగా ప్రభావ ఒక తరం వారికి వీటిని అనుగ్రహించి అన్నారు అందులో మేము అందరం లాగా ఏసు క్రీస్తు పరిషుద్ధ నామంన ప్రార్థించుతున్నాం ఆమెన్ ఈరోజు పదహారవ తారీఖు జూన్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం బ్రాబులూ బ్రాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఈజిప్షియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఉంటుంది బబులూని కాలం అనేది ప్రతిసారి ఆ గడియారం సూచిస్తూ ఉంటుంది ఆ క్యాలెండర్ సూచిస్తూ ఉంటుంది కాబట్టి దీంట్లో నుంచి త్వరగా పారిపండి లేకపోతే దానికి పట్టిన దుస్థితి మీకు కూడా పడుతుందన్న వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈరోజు ప్రపంచమంతా బగులోను దానికి రాజధాని మతపరమైన జీవితం ప్రకృతి సహజంగా ఆత్మీయస్థితులు చూస్తే క్రైస్తవ బగులోనికి సాదృశ్యం అని మనం ఎన్నోసార్లు గ్రహించగలిగినాం ఎందుకంటే దానికి కలిగిన గుణగణలన్నీ ఈ యొక్క మతపరమైన జీవితాన్ని మనకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రకటన గ్రంథంలోని పదిహేడవ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాము ఇది అన్నిటికంటే బహు కష్టతరమైన అధ్యాయం బైబుల్ అంతట్లో ఎందుకంటే ఇందులో ఎన్నో చిహ్నాలు ఉన్నాయి సరే బూరలద్దు అని కూడా కొంచెం కష్టమే ఉండే కానీ ఆ చిహ్నాలన్నిటినీ మనము జైమ్ స్ట్రాంగ్ నంబర్స్తోని పోల్చుకొని చూసినప్పుడు మనకి అర్థమైనా తర్వాత జైమ్ నంబర్స్ లో ఒక్కొక్క పదానికి రకరకాల అర్థాలు ఇస్తాయి ఏది సరైన అర్థం అనేది పరుశురాత్మన నడిపింపు మనం అర్థం చేసుకెళ్ళం కాబట్టి అవన్నీ అతికినట్లు ఉండాలా అదే సమాధానం దేవుని వాక్యంలో సమాధానం ఉంటుంది కాబట్టి అవి క్వశ్చన్స్ లాగా ఉండడానికి వీల్లేదు అనుమానం లాగా విడిచిపెట్టడానికి కూడా పిల్లలేదు సి మనం అంతా ధ్యానించినామంటే అంతా ధ్యానించలేదు ఎందుకంటే మనకు మనకు ఎంతవరకు బేల్పరచబడిందో అంతవరకే మనం ధ్యానించగలిగినాం కొన్ని మనకు కూడా అర్థం కాదు కొన్ని నాకు అర్థం కాదు ట్రై చేసిన చాలాసార్లు కొన్నిసార్లు నెల నెలలు ఒకటే వాక్యం నెల నెల కూడా గడపగలిగినాం ఎందుకంటే అంతవరకు దాని రిలీజ్ మనకు రాలేదు కాబట్టి ముఖ్యంగా జక్రే గ్రంథంలోని వాక్యాలు ధ్యానించినప్పుడు టఫెస్ట్ ఉండే మనకు అది కానీ ఒకటే క్లూతోని అంత ఆ తాలకు చెవి అదొక క్లూ అంటాం తాలకు చెవి దొరకడం వలన మొత్తం అధ్యాయం అంతా అర్థమైపోయింది కాబట్టి గతపరమైన ఇదంతా ప్రవచనాలు ప్రకృతి సహజంగా నెరవేరుతున్నాయి ఆత్మీయ స్థితిలో నెరవేరుతున్నాయి కానీ ఈ లోకము ప్రకృతి సహజంగా దాన్ని వలన రకరకాల అర్థాలు తెచ్చుకుంటున్నారు అట్లా భిన్నమైన గోడల్లాగా తయారైపోయినాయి అన్నట్టు కానీ ఆత్మీయ స్థితిలో చూస్తే అది కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు ఎందుకంటే అందులో మోసం పోవడానికి వీల్లేదన్నట్టు అవకాశం ఉండదు అన్నట్టు అందుకు మనం సంపూర్ణంగా పరశుదాత్మ నడిపింపు వరకు ప్రయాసపడతాం ఎప్పుడు మన లైఫ్లో ప్రతిరోజు పరుశుదాత్మకు మనం చోటు ఉదయం నుంచి సాయంత్రం వరకు పరుశుదాత్మతో మనం సంభాషిస్తుండాలా మాట్లాడుతుండాలా అప్పుడే వీటిని మనము తేటగా చూడగలము గ్రహించగలము అనుమానాలు లేకుండా స్వీకరించగలము ఈరోజు క్రైస్తవ జీవితాన్ని బలహీనత ఏంటంటే ప్రతిదీ అనుమానిస్తాడన్నట్టు ఎందుకు అనుమానిస్తారంటే పరుశురాత్మ నడిపింపు లేనప్పుడు అవన్నీ అనుమానం లాగానే ఉంటాయి అప్పుడు ఏమవుతుంది మోసం కాబట్టి ఏదో రూపకంగా ఒక కామెంటరీ ఒక ఇంటర్ప్రిటేషన్ లేక అర్థాన్ని స్వీకరించాల్సి వస్తుంది అదే పరుశురాత్మ నడిపింపు ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు అంతను మాట్లాడుతూ హెచ్చరిస్తూ ఇది ఏ రూపకంగా అర్థం చేసుకోవాలో ఏ రూపంగా పాటించాలి ఉదాహరణకి చూడండి ఇప్పుడు మనం ప్రకటన బృందం పదిహేడో అధ్యాయంలోని ముఖ్యంగా దేనికి సంబంధించిన విషయాలంటే పది కొమ్ములు పది మంది రాజులు అన్న అంశం గురించి మంది ధ్యానిస్తున్నాం వీళ్ళ అని అనేది అయితే ప్రతిసారి ఒక బలహీనత మనకు కూడా ఏంటంటే ఆ నంబర్స్ ఆ సంఖ్యలు రాగానే మనం కూడా ఇతరుల వలె ప్రవర్తించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కానీ ప్రతిదీ ఆత్మీయమైంది అన్న విషయం గ్రహించినప్పుడు ఉదాహరణకి మనము ఆరు అన్న అంశం గురించి కొన్ని గంటల రికార్డింగ్స్ చేసినాం అందులో మనం గ్రహించింది ఏంటంటే ఆరు వందల ఆరు అనేది సంఖ్య కానే కాదని చూపించి నేను ప్రపంచమంతటా దాన్ని సిక్స్ అంటున్నారు కానీ అది సిక్స్ కాదని ఎన్నిసార్లు చూపించిన వాక్యం కొన్ని ప్రాచీన పత్రికలలో అని అక్కడ నోట్స్ ఉంటుంది కొన్ని ప్రాచీన పత్రికలలో ఆరు అని రాయబడింది కానీ అది తెలుగు తర్జుమాకి వచ్చేటప్పటికి ఆరు వందల అరవై ఆరు అయిపోయింది ఇంగ్లీష్ కింగ్ జేమ్స్కి వచ్చేటప్పటికి ఆరు వందల అరవై ఆరు అయిపోయింది కానీ అది ఆరు వందల కూడా నేను చూపించిన అది ఆరు కామా ఆరు అని చూపించిన వాక్యం అది ఎట్లా అర్థమైంది మనకి అంటే కేవలం జేమ్స్ నెంబర్ చూడండి వాళ్ళని తర్వాత ఆరు అంటే ఏంది ఆరు అంటే ఏంది అని నేను చూపించిన అర్థాలు అవి సర్పంలు చేయలేక సాదృశ్యం నేను చూపించినారు ఆ ముద్ర వేసుకున్న వారు వాటి అనుచరులు అన్నట్టు అంటే సర్పములు తేలు ఎట్టి పరిస్థితుల్లో పరలోకానికి పో అని అక్కడ అర్థం ఉంటుందట ఆ నంబర్ అట్లనే ప్రతి సంఖ్య ఒక ఆత్మీయ చిహ్నం ప్రభు మనకు చూపించింది అన్నట్టు దాంట్లో ఒక ఆత్మీయమైన మర్మం దాన్ని గ్రహించడమే మన ప్రయాసం అన్నట్టు లేకపోతే ఇతరుల వల్లే మనం కూడా మోసపోతాం కాబట్టి పది అన్నప్పుడు దేనికి సంబంధించిందని మనం గ్రహించాలా స్ట్రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు చాలా సున్యాసంగా అర్థం చేసుకుంటారు ఎందుకంటే మనకి ఎప్పుడో ఆ విధానాలు మనం టూ థౌసండ్ ఎయిట్ నుంచి వాటిని చూస్తా ఉన్నాం మనం స్ట్రాంగ్ నంబర్ జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ చూసుకుంటే ఆ పది అనేది దేనికనేది సున్యాసంగా అర్థమైపోతుంది మనకి పది అంటే నిజంగా పది రాజుల ప్రపంచంలో క్రైస్తవ సంఘము దాన్ని పది రాజులతోనే పోల్చుకుందన్నట్టు కానీ మనకు తెలుసు పది అంటే అది ఒక సైకిల్ కంప్లీషన్ అని లేక ఒక కాలము సం పరి సంపూర్ణమైనది అని అర్థం అంటే పది మంది రాజుల కాలము సంపూర్ణమైనది అన్నట్టు ఒక రీతిగా చూస్తే మనకు తెలుసు ఈ పది మంది ఒక్కరే అని కూడా తెలుసు మనకి రెండు మృగాలు చూసినాము రెండు ఒక్కటే అని చూసినాం తర్వాత ఆ మృగానికి ఉన్న తలలు ఒక్కటే అని చూసినాం అదే రీతిగా దాని మీద స్త్రీ దాంతో పాటు పోలింది అని అని చూసినాం కాబట్టి ఇవన్నీ చిహ్నాలు ఒకటే దాన్ని పోల్చి పోలి ఉన్నాయనేది జ్ఞాపకం చేయబడుతుంది బబులోను అనే మతపరమైన జీవితం బబులోను ఏ రీతిగా ఆడంబరంగా జీవించింది పాత నిబంధన కాలంలో బబులోను ప్రతి ఒక్కరు బబులు పోల నాపడటారు ఈరోజు అమెరికాకు ఎట్లా పోలన ఒకప్పుడు బబులను బోల నాశపడట అదే రీతిగా కొన్ని వేల అందరూ ఐగుప్తు బోలన నాశపడటలు ఎందుకంటే ఐగుప్తు ఆ రోజు అలా కొంతకాలానికి అందరూ ఆ షూరికి పోవాలనుకునేటోళ్ళు ఎందుకంటే అది అమెరికా లాగా ఈ రోజు అమెరికా లాగా అట్లనే గ్రీస్ పార దేశం పర్షియా అంటారు ఇంగ్లీష్ పర్షియా దేశం ఒకప్పుడు ప్రపంచంలో చాలా ప్రాముఖ్యమైన దేశం అందరూ ఆ దేశంలో పోయి సెటిల్ కావాలనుకునేటోళ్ళు ఇట్లా ఈ రోజు ఎట్లా అమెరికాకి పోయి సెటిల్ కావాలనుకుంటున్నాం అట్లా అదే రీతిగా గ్రీస్ దేశం కూడా అంతే చాలా పాపులర్ ప్రపంచం నుంచి అందరూ ఆడబోయి చదువుకునేటోళ్ళు రెండు అరిస్టాటిల్ వీళ్ళు సోకరిటీస్ వీళ్ళంతా గొప్ప గొప్ప జ్ఞానవంతులకు ఉండేటోళ్ళు అన్నట్టు కాబట్టి వాళ్ళ దగ్గర పోయి అదే రీతిగా కొంతకాలానికి రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని అంత సామ్రాజ్యం అందరూ అక్కడ అనుకునేవాళ్ళు అదే రీతిగా అక్కడికి అవి ఆరు రాజ్యాలని మనకు తెలుసు దాని ఇంకొక నాలుగు రాజ్యాలు రావాలి అప్పుడే పదవుతాయి అవి అయితే అవి పది ఎప్పుడు అక్కడి ఆరవ తర్వాత ఆత్మీయమైన స్థితి ఆరంభమైన మనం చూ గతంలో చూసుకున్నాం కానీ లోకస్తులకి ప్రకృతి సహజంగా చూస్తే అవి అక్కడ ఆరు తర్వాత ఏడవది వేరొక రాజ్యం పెరగాలి కదా ఏడు ఎనిమిది తొమ్మిది ఇంకా నాలుగు రాజ్యాలు అవి మనం చూసినాం కూడా గతంలో ఒక రికార్డింగ్స్ లో లేఖ ఐగుప్తు అశులు బహులోను పారసిక మా మాధులు పారసికులు కలిసినది ఒక దేశం నాలుగవది దాని తర్వాత వచ్చింది గ్రీస్ దేశము దాని తర్వాత వచ్చింది రోమన్ సామ్రాజ్యం అక్కడికి నాలుగు అక్కడికి దాన్ని ఆత్మీయ స్థితిలో తీసుకోకుండా ప్రకృతి సహజంగా తీసుకుంటే ఆ నాలుగు తర్వాత మనకు వచ్చేది ఇంగ్లాండ్ బ్రిటిష్ అంటాం దాన్ని తర్వాత వచ్చింది జర్మనీ జర్మనీ తర్వాత రష్యా రష్యా తర్వాత అమెరికా అవి పది రాజ్యాలు అవి ప్రకృతి సహజంగా అని కూడా మనకి కామెంట్రీస్లు ఎక్కడ కనిపించవు కానీ మనం చూసినాం ప్రకృతి సహజంగా కూడా ఎందుకంటే ఆ రోజుల మనం దాన్ని కూడా ప్రాధాన్యత ఇచ్చినాం కానీ ఇప్పుడు మనము వాటికి ప్రాధాన్యత ఇస్తలేం ఎందుకంటే ఈ లోకొక రాజ్యాలన్నీ మన ప్రభు కావాలా కానీ అదొక ఒక రకమైన మోసమే ఎందుకంటే పర్లోక రాజ్యానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ ఎందుకంటే ప్రకటన గ్రంథం అంతా పర్లోక రాజ్యానికి సంబంధించింది అది మన ప్రభువుని బట్టి విశదీకరించబడుతుంది లేక ప్రభువు వాటిని మనకి చూపిస్తుంది ఎందుకంటే అవి అతని ప్రకటన అంటే ఏసు ప్రభు యొక్క ప్రకటన అర్థం ఇంగ్లీష్లో అయితే అట్లా ఉంటుంది ఇంగ్లీష్లో దాని పేరు రెవల్యూషన్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ అని ఆ బుక్ పేరు అధ్యాయమంతా కాబట్టి ప్రకటన గ్రంథము అంటే ఏసు ప్రభు యొక్క ప్రకటన అని అర్థం ఇంగ్లీష్లో చూస్తే కాబట్టి ఏసు ప్రభు ఏమి ప్రకటిస్తుంది ఆ పుస్తకం అంతా కాబట్టి ప్రతిదీ ఏసు ప్రభుకి సంబంధించిందే తన దైవత్వాన్ని చూపిస్తుండే ఉదాహరణకి ఆరంభంలో మనం చేసినప్పుడు ఏసుప్రభు గొరపిల్లలాగా కనిపిస్తుంది మనకు అక్కడ ఉదయంపబడ్డ గొరపిల్లాగా అతను కనిపించగానే ఇరునాలు పెద్దలు సాష్టంగా వారి వారి కిరీటంలన్నీ కిందికి పెట్టి అతను కళ్ళ దగ్గర పడేశారు ఎందుకు వాళ్ళు గ్రహించగలిగినరు సమస్తం అని అంత ఈయనదే సృష్టి అంత ఈయనదే ఆయన దైవత్వాన్ని చూడగలిగ్రు కాదు ఈరోజు ప్రపంచమంతా దేశాలు అనేకమైనవి ఆయనకి విరుద్ధంగా నేను జీవిస్తా ఉన్నాయి ఎందుకు అంటే వాళ్ళ రాజ్యాలన్నీ వాళ్ళు ఆయనకి సమర్పించాల్సి వస్తుంది అనే కాబట్టి తర్వాత ఏసు అవి మనకి పంచి కూడా మనకు తెలుసు అది సైతానికి కూడా తెలుసు వాడికి ఇష్టం లేదు నువ్వు రాజ్యం పరిపాలించడం కానీ నీ నిజ స్వరూపాన్ని నువ్వు పరలోకంలో తీసుకుంటే నువ్వు ఆశ్చర్యపోతావు నువ్వు ఒక గంభీరమైన జీవిలాగా కనిపిస్తాను అక్కడ నీ సింహాసనమే నువ్వు కూర్చుంటే నేను నిన్ను చూసి నువ్వే ఆశ్చర్యపోతావు ఇది నేనేనా అని అది ఎన్నిసార్లు మీకు చూపించినా కూడా కల పరలోకం పోయించిన వాళ్ళు ఇవన్నీ చెప్తా ఉంటే నీకు అర్థమవుతారే ఆ లోకం వేరే లోకం వేరే ఈ శరణం ఎంత బలహీనమైనది దౌర్భాగ్యమైనది అనేసి అన్నట్టు ఈ శరంలో ఉన్నంత వరకు నువ్వు ఏమీ గ్రహించలేదు నీకు ఏమీ తెలియదు అందుకే ఈ లోకాన్ని సంపాదించుకోవాలని ప్రయాసపడతా ఉంటారు మనుషులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైతే నువ్వు అక్కడ చూసుకుంటావో నిన్ను నీ ప్రతి నీ యొక్క నిజస్వరూపాన్ని అక్కడ తీసుకుంటావో ఈ శరీరం నీడ అని తెలిసినాయి ఇదొక ఊహని అని తెలుస్తాం నీడ ఇంగ్లీజన్ అంటాం ఇంగ్లీష్ లో ఇదొక నీడ అంతే అంటే షాడో నీడ కొరకు ప్రయాసపడుతుంది అనట ఈ లోకం కానీ మనం నిజస్వరూపాన్ని వెతుకుతా ఉన్నాం ఒకసారి నీ నిజ స్వరూపాన్ని చూసుకుంటే నీకు ఎక్కడ లేని ధైర్యము వస్తుంది ఎక్కడ లేని ఆసక్తి వస్తుంది ప్రభు అంటే అందుకే మనము ప్రతి క్షణము ఆత్మీయ ప్రపంచంలో అడుగు పెట్టడానికి ఆశ చేపించాలా దాని కొరకు ఉపాస ప్రార్థనలు ఇంకెంత కాలం నువ్వు ప్రపంచ చూడకుండా ఈ శరీరంలో ఇంకెంత కాలము పర్లోక రాజ్యము ప్రయాణం చేయకుండా ఉంటావు ఈ శరీరంలో మొత్తం మోసపుచ్చింది ఈ శరీరాన్ని విడిచిపెట్టినాక నువ్వు అన్ని కానీ హానోకు శరణ విడిచిపెట్టకుండా నన్నింటి చూశాడు హానోక్ అనే కాదు పాత ని పొందిన ఎంతో మంది దేవదత్తలను చూశారు ఈ శరీరంలో అబ్రహాము దేవుణ్ణి చూసిండి ఈ శరీరంలో లోతు దేవదత్తలను చూసిండి ఈ శరీరంలో ఎశయ్య భక్తుడు దేవుణ్ణి చూసింట లేదా ఈ అధ్యాయంలో చూస్తే నా లేదు కానీ ఒక అధ్యాయంలో హుసయ్య అనే రాజు కోసియా కోసి అనే రాజు యోషియా అనే రాజు చనిపోయినప్పుడు యషయాకి దర్శనం కలుగుతూ ఉంటాయి అంటే ఆ రాజు చనిపోయేంత వరకు నీకు దర్శనం రాలేదన్నట్టు ఎందుకు అనేది ఆశ్చర్యం ఎందుకంటే నీకు ప్రకృతి సహజంగా ఈ లోకంలో ఏ అటాచ్మెంట్స్ ఉన్నా నీకు పరలోకపు దర్శనాలు రావు కోషయా సారీ యోషియా అంటారు ఇంగ్లీష్ లో తెలుగులో తెలుగులో జోషి అంటారు ఇంగ్లీష్లో జోషి అంటారు ఆ రాజు చనిపోయినాకనే ఈయనకి దేవుని యొక్క దర్శనం కలిగింది అన్నట్టు దేవుణ్ణి ముఖాముఖిగా చూడగలిగింది యోష కాబట్టి మనకు కూడా ఎటువంటి బలహీనతలున్నా ఈ లోకంలో ఎటువంటి శరీరమైన ఆ యొక్క అడ్డంకులున్నా నువ్వు ప్రభుని చూడలేవు అన్నట్టు రాజ ప్రయాణం చేయలేవు ఇంకా ఈ లోకండి కొట్టుమిట్టాడుతూ ఉంటావు అన్నట్టు ఒక అనుభవము అక్కడ పోయి వచ్చినాక నీ జీవితము ఇంకా మీదట ఎన్నటికీ యథావిధి ఉండదు ఆ అనుభవాల కొరకే మనం ఇక్కడ బోధిస్తూ ఉంటాము అనుభవాల కొరకు మనం అనేకలను ప్రోత్సహిస్తూ ఉంటాం అనుభవం లేకుండా కూడా ప్రకటించలేం కదా కాబట్టి అనుభవం లేకుండా ఎవడు వీటిని మనకు తెలుసు మన గ్రూప్లో మనకు ఉన్నాయి కాబట్టి అనుభవాలు మనం ధైర్యంగా వీటి గురించి మాట్లాడగలుగుతున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి దానియలు గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని మీరు చూపిస్తారు తర్వాత మళ్ళా ప్రటన గంధం పదిహేడుకు వస్తారు సరే ముందు పదిహేడు చూసి తర్వాత దానికి వెళ్దాం చూడండి ప్రటన గంధం పదిహేడో అధ్యాయం పన్నెండవ వర్షం నుంచి మనం చూస్తాం నువ్వు చూసిన ఆ పది కొమ్ములు పది మంది రాజులు వారికి ఇది వరకు రాజ్యంను పొందలేదు కానీ ఒక్క గడి అక్రూర ముఖంతో కూడా రాజుల వల్లే అధికారము పొందుదరు అయితే వీళ్ళంతా పదమూడవ వర్షంకి వచ్చినప్పటికీ వీళ్ళు ఎవరు ఎటువంటి వారనే తెలుస్తుంది ఏకా అభిప్రాయం గల వారై తమ బలమును అధికారమును ఆ మృగములకు అప్పగింతురు మళ్ళీ వాళ్ళు అయితే వీరు పద్నాలుగో అధ్యాయంలో వీరు గొరపిల్లతో యుద్ధం చేస్తారు అంటే ఏసుపోతేనే యుద్ధం చేస్తారు వీళ్ళు కానీ గొరపిల్ల ప్రభులకు ప్రభును రాజులకు రాజున విన్నందున తనతో కూడా ఉండిన వారు పిలవడిన వారై ఏర్పరచబడ్డ వారై ఇవి ఆత్మీయ స్థితులను ఆయన పిలిచినప్పుడు స్పందించినప్పుడు పాప లో ఒప్పుకున్నప్పుడు నువ్వు ఏర్పరచబడ్డ వాడవైతో నువ్వు ఏర్పరచబడ్డ వాడవై నమ్మకమై ఆయన కొరకు జీవించిన వాడవైతో అప్పుడే నువ్వు ఆయన పక్షంగా ఉన్నవాడివి ఆయనతో పాటు ఉన్నవాడు తర్వాత ఏం జరుగుతుంది ఆయన అప్పుడు ఆ రాజులను జయించాను అంటే ఈ యుద్ధంలో మనం కూడా ఉంటామని చెప్తుండ పా మరి అద్భుత నాతో ఇలాగ చెప్పాను సో ఈ పన్నెండు పదమూడు పద్నాలుగులలో ఈ పది కొమ్ములు పది రాజ్యాలను సూచిస్తుంది అదే రీతిగా మనం ధాన్యలు ధాన్యలు గ్రంథం ఏడవ అధ్యాయంలో కూడా మనం చూస్తాము ధాన్యలు కలిగిన దర్శనం అది ధాన్యలకి అనేకమైన దర్శనాలు కలిగినాయి ఒక రాత్రిలు ఒకటే రాత్రిలో ఆయనకి అనేకమైన దర్శనాలు కలిగినాయి ఏడవ వచనంలో చూడండి ఏడవ అధ్యాయం ఏడవ వచనంలో పిమ్మట రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచించుండగా ఘోరమును భయంకరం నాకు నాలుగవ ఒకటి కనబడారు అంటే దానికి ముందు కలిగిన కళలలో మూడు జీవాలు కనిపించినాయి మూడు జంతువులు ఇవన్నీ రికార్డింగ్స్ నేను చాలా రామ్ చాలా కళ ద ఫోర్ బీస్ అనే ఒక రికార్డింగ్ ఉంటుంది మనకి వాళ్ళన్ని ఒక్కొక్క మృగము దేనికి సంబంధించింది ఆత్మీయ స్థితులు ఎందుకంటే అవి ఆపోజిట్గా ఉంటాయి లోకమైన లోకతీతమైన ప్ర బోధలకి అయితే ఇది నాలుగవది ఘోరంను భయంకరం రఘు జీవి అంటే దాన్ని ఊహి విశదీకరించలేకపోయిండు ఆయన కళలో చూచిడు కానీ దాన్ని విశదీకరించలేకపోయిండు కానీ అదే మూడవ వర్షంకి వచ్చినప్పటికీ అదే అధ్యాయం ఏడవ అధ్యాయం మూడవ వర్షంలో ముఖ్యంగా రెండవ వర్షం చూడండి వివరించి చెప్పినది రాత్రి అంత దర్శనములు కలిగాను కాబట్టి దర్శనం కళకి తేడా ఉందని చెప్తుంది ఇక్కడ అప్పుడు నేను తేలి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసర్చ నాకు కనబడాను అప్పుడు నాలుగు మికిలి గొప్ప జంతువులు మహా నుండి పైకి ఎక్కాను ఆ జంతువులు ఒకదానికి ఒకటి భిన్నంలా అయితే ఇవన్నీ నాలుగు ఒకటి అని నేను చూపించిన రికార్డింగ్స్ లో వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ అక్కడ ఉంటాయి ఇప్పుడు అంత నేను పోలేను ఎందుకంటే మన వాక్యం ఇక్కడ కూడా వెళ్ళిపోతుంది లేకపోతే అయితే ఈ నాలుగు ఒకటే అని నేను చూపించిన అయితే ఒక్కొక్క దశలో ఒక్కొక్క జంతువు బయటకు వస్తుందని అంటే ఒక్కొక్క కాలానికి సంబంధించింది అది ఆ జంతువులు ఒకదానికి ఒకటి ఆపోజిట్గా ఉన్నాయి భిన్నంగా ఉన్నాయి అంటాడు మొదటిది నాలుగవ వశంలో సింహమును పోలింది రెండవది పక్షిరాజు సారీ మొదటిది సింహంను పోలినదై పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కలు వంటి రుమతులు ఉండేది నేను చూసి రెక్కలు తీయబడినవై కనుక మనిషిని వల్లే అది పాదములు పెట్టుకొని నేలపై నిలబడినను అంటే ఇది మనిషికి సాదృశ్యం కూడా చెప్తుండ రీతిగా దాని తర్వాత మానవ మనసు వంటి మనసు దానికి ఇవ్వబడను అయితే రెండవ చింతువు ఎలుగు పోలింది మొదటిది సింహమును రెండవది ఎలుగు పోలింది దాని ఆరో వర్ష వచ్చేప్పటికీ పిమ్మట పోలిన మూడవది సింహము ఎలుగు బంటి అయితే అక్కడికి ఎండి అయిపోయింది కొన్ని దర్శనాలు మళ్ళా ఆయన మేలుకున్నాడు ప్రార్థన చేసిండు కొంతసేపు అటు ఇటు తిరిగిండు నిద్ర వస్తలేదు మళ్ళీ బై అప్పుడు చివరికి ఇంకొక కళ వచ్చింది కళలు దర్శనాలు వచ్చినాయి ఆ దర్శనలో ఇంకా నిద్రపోలేదైనా అటునే మో కంపితున్నాడు అప్పుడు దర్శనం చేస్తున్నాడు ఆ దర్శనంలో ఏడవ వర్షనంలో పిమ్మట రాత్రి ఎందుకు నాకు దర్శనం కలిగినప్పుడు నేను చూచిస్తుండగా ఘోరమును భయంకరం నాకు జంతు ఒకటి కనబడాను అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది అది మహాబల మహాత్యములు కలిగినది గలది దానికి పెద్ద ఇనప దంతములను పది కొమ్మలు అది సమస్తంను భక్షించచ్చు తుత్తునీలుగా చేయొచ్చు మిగిలేన దానిని కాలక్రింద అణగదొక్కుచుండెను ఇవి చిహ్నాలు దీనికి పది కొమ్ములు ఉన్నాయి తర్వాత అది సమస్తంను భక్షించచ్చు తుత్తునీలుగా చేయించు మిగిలే దానిని కాల క్రింద కాబట్టి వీటికి సంబంధించినది ఏడో వచ్చినమే మళ్ళీ ఎనిమిదవ వర్షం పోతే వేరే బోధ వేరే దర్శనం స్టార్ట్ కాబట్టి ఏడో వర్షంలో మనం చూసినట్టు ఇక్కడ పది కొమ్ములు ఉన్నాయి ఇందాక ప్రాణ గ్రంథాల చూసినా కూడా ఆ యొక్క ఆ పది కొమ్మలు గురించి దేవతతో మాట్లాడుతున్నాడు ఆ క్రూర మృగానికి సంబంధించిన పోదేది ఏడు తలలు పది కొమ్మలు కాబట్టి ఇప్పుడు ఈ పది కొమ్ములకు సంబంధించినది లేక పది పది కొమ్మలంటే దూత చెప్తున్నాడు పన్నెండవ ప్రగాఢ గ్రంథము పదిహేడవ అధ్యాయము పన్నెండవ వచ్చంలో నీవు చూసిన ఆ పది కొమ్మలు పది మంది రాజులు కాబట్టి ఈ పది మంది రాజులకు సంబంధించిన విషయాలన్నీ మనము ఇక్కడ ధ్యానిస్తున్నాం ఉపమా రీతిగా చూస్తే ఇవన్నీ ఇంతవరకు రాజ్యమును పొందలేదు అని చెప్తుంది ఇక్కడ కాబట్టి అదొక క్లూ అన్నట్టు ఇంతవరకు రాజ్యం పొందలేదు గతంలో అని చెప్తుంది మళ్ళీ ఇంతవరకు రాజ్యం పొందలేదంటే మళ్ళీ ఇంత మనం చూసిన రాజ్యాలు కావాలట్టే కదా వాళ్ళు కొత్తగా ఏవచ్చినాయి రాజ్యాలు ఏమి రాలేదు పరిపాలించే కొత్త దేశాలు ఏమి అమెరికాతో ఎండైందని నేను చూపించిన మీకు ప్రకృతి సహజంగా కాబట్టి ప్రకృతి సహజంగా ఎంత చూసినా ప్రయాసమే ఉంటుంది అయితే నేను క్లుప్తంగా మీకు ఇవన్నీ ఈ పది రాజులకు సంబంధించిన ఈ కామెంట్రీస్లలో ఏ రీతిగా రాసుకుండ్రు అనేది అదే రీతిగా బైబిల్ కూడా ఏ రీతిగా రాయబడింది అని చెప్పి చూపిస్తూ ముఖ్యంగా దానిల గ్రంథము ఏడవ అధ్యాయంలో ఇరవై మూడవ ఒకసారి చూడండి దానిల గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై మూడో వచనంలో ఇరవై ఆ పది కొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టబవు పది మంది రాజులను సూచించినవి కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమ్మగు మరి యొక్క రాజ ఆ ముగ్గురు రాజులను పడగొరయను అంటే పదిలో మళ్ళా మూడు పడిపోతే మనకి ఏడైతాయి ఏడనక పిమ్మట ఇంకోటి వస్తుంది అంటే ఎనిమిది అవుతాయి కాబట్టి చూడండి మనం ఆల్రెడీ ఎనిమిది చూసినాం మొదటి ఆరు తర్వాత పర్వ రాజ్యము ఏడవది పలోవ రాజ్యంలో నుంచి మరియు మూడవ రాజ్యమైన బబులో నుంచి బబులోను పలోవ రాజ్యం రెండు కలిసిపోతాయి కలిసిపోతే ఎనిమిదవది అవుతుందని చూపించిన వాక్యం మీకు అదే ఏషావు రాజ్యము లేక ఏషావు మన్యము అని నేను చూపించిన అంటే చివరి కాలంలో మతపరమైన జీవితము ఏషావు లాగా భ్రష్టత్వంలో అని మనం అక్కడ ముగించుకున్నాం గతంలో లాస్ట్ రికార్డింగ్స్లో అది మీకు కాబట్టి ఆత్మీయ స్థితిలో చూస్తున్నాం అయితే ప్రకృతి సహజంగా మీకు అక్కడిక్కడ పోయినప్పుడు ఎవరన్నా పాస్టర్స్ ప్రకటన గ్రంథం వాయిక్యలు చెప్తప్పుడు మీకు చూపిస్తూ ఉంటాడు అన్నట్టు ఏ రీతిగా చూపిస్తాడు అంటే ముఖ్యంగా ఒకసారి చూడండి కీర్తన గ్రంథము నలభై మూడవ అధ్యాయం కీర్తల గ్రంథము నలభై అధ్యాయం ఇక్కడ అది దావిధనాశ లేదా నాకు జ్ఞాపకం లేదు కానీ ఇక్కడైతే నేను చూస్తున్నా నలభై మూడు అధ్యాయంలో ఏమంటుందంటే దేవా ఊరకుండము దేవ మౌనంగా ఉండ ఊరకుండకుము దేవ ఊరకుండకుము దేవ మౌనంగా ఊరకుండకము ఊరకుండకుము మూడు సార్లు జ్ఞాపకం చేస్తున్నాడు నీ శత్రువులు అల్లరి చేయించున్నారు నిన్ను ద్వేషించుకోడు తల్లెత్తి కాబట్టి ఈ లోకం దేవునికి విరుద్ధం మనకు తెలుసు మొత్తం ఈ ప్రపంచమంతా దేవునికి విరుద్ధం అని తెలుసు దావిదు ఆత్మ ఒకవేళ దావిద కీర్తన అయితే దావిద్దు ఆత్మలో దీన్ని జ్ఞాపకం తీసుకుంటాడు ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నాగండి రెండు రకాల చరిత్ర చరిత్రలు దానికి సంబంధించినవి ఒకటి ఆసాపు అనేసి ఇంకొకటి ఏమో దావిద్రా రాసి సరే ఎవరు రాసినా కానీ మనకు అర్థం కావాల్సింది ఆత్మ మన చూడండి నాలుగవ వర్షంలో చూడండి రెండవ నీ శత్రువులు అల్లరి చేసినారు నిన్ను ద్వేషించి ఉన్నారు నీ ప్రజల మీద వారు కాపాటోపాయాలు పన్నుచున్నారు కాబట్టి ఈ పది మంది రాజులు ఉపమాన్ రీతిగా ప్రపంచమంతట అని అర్థం చేసుకోలేకంటే పది అంటే సంపూర్ణమైన సంఖ్య కాబట్టి ప్రపంచమాత్ ప్రపంచాత్మకంగా ప్రతి రాజు ప్రతి దేశము అని అర్థం ప్రతి పరిపాలనలు చేసేవాళ్ళు నీ మీద నేను ద్వేషిస్తున్నారు నీ ప్రజల మీద వారు కాపాటోపాయాలు పన్నుచున్నారు అంటే క్రైస్తవుల మీద వ్యతిరేకంగా వీళ్ళు అన్ని ప్లాన్స్ చేస్తున్నారు కపోటోపాయంలు అంటే రకరకాల శాసనాలు తీసుకొస్తున్నారు దేవుని పిల్లలు వ్యతిరేకంగా నీ ప్రజల మీద వారు కపోటోపాయంలు పన్నుచున్నారు నీ మరుగు వారి మీద ఆలోచన చేసినారంటే వ్యాక్సిన్ ప్రొబైడ్ చేసిన వింబడించి వారి మీద వ్యతిరేకంగా వీళ్ళు ఆలోచన అయితే నాలుగో వర్షం కప్పుడు వారు అనే పేరు ఇకను జ్ఞాపకము రాకపోనట్లు జనం జనముగా ఉండకుండా వారిని సంహరించడం రండి అని చెప్పుకొని కాబట్టి ఈ లోకమంతా క్రైస్తవులను నిర్మూలించాలని అనుకుంటుంది ఈ లోకమంతా ఏ దేశం చేసినా క్రైస్తవులు ఉండద్దు ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ రాజ్యాలు పోతే ఏసు ఈ లోపలకి వస్తాయి చిహ్నాలు ప్రతి రాజుకి ప్రతి ప్రెసిడెంట్ కి ప్రతి ప్రైమ్ కి ఆత్మలో తెలుసు అన్నట్టు వారి వెనకల ఉన్నది నిజ స్వరూపము ఆత్మ కాబట్టి వాటికి తెలుసు ఒకనొక దినము ఈ లోకపు రాజ్యాలన్నీ ఏసుకి సమర్పించాలా ఏసు ప్రభుత్వాన్ని బిడ్డలకి వారికి అనుగ్రహిస్తాం అనేసి వారికి తెలుసు అన్నట్టు అందుకని ఆ మినిస్టర్స్ అందరినీ దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా లేపుతా ఉన్నటువంటి చూస్తాం ఈ వాక్యం అయితే వారు ఐదో వర్షంకి ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు మీకు విరోధంగా నిబంధన చేయించున్నారు కాబట్టి చూడండి తిరిగి ప్రకటన గంధకు వెళ్తున్నాం మనం ఇప్పుడు ప్రకటన గంధంలో పదిహేడవ అధ్యాయము పదమూర వర్షంలో ఆ రాజులు వీరు ఏకా ఏకాభిప్రాయం గల వారై తమ బలమును అధికారమును ఆ మృగములకు అప్పగింతురు అయితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పటికీ ఏం జరుగుతుందంటే వారికి బలం ఉంది కానీ దాన్ని ఎప్పుడు వాళ్ళు చూపించలేదు కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ బలాన్ని అంతా సైతానికి అప్పగిస్తున్నారు మృగానికి అప్పగిస్తారు ఈ లోకానికి అప్పగిస్తారు ఈ వ్యవస్థకు అప్పగిస్తారు వారందరి పక్షంగా కొన్ని సంస్థలు మనుషులని పరిపాలిస్తున్నాయి ఈ రోజు ఈ రోజు ప్రపంచంలో అదొక కామెంటరీ తర్వాత నేను చూపిస్తాను కానీ మనకు తెలుస్తుంది ఏంటంటే ఇది ఆత్మీయమైన విధానాలు ఇవన్నీ ఇవన్నీ లోపల జరుగుతున్నాయి బయట కాదని తెలుసుకోవాలి అంటే మత ప్రకారం జీవితంలోనే ఇవన్నీ అవి ఏ కామెంటరీస్లో మనకు కనిపించవు ఎందుకంటే ప్రోగ్రామ్ కింద అంతా సంఘం కొరకు రాయపడింది బయటల కొరకు కాదని తెలుసు కానీ ఈ పాస్టర్స్ దీన్ని కామెంటరీస్ చదువుతప్పుడు చెప్తప్పుడు బయటల గురించి మాట్లాడుతుంటారు లోపల గురించి ఎవరు మాట్లాడరు కేవలం మన గ్రూప్లనే మనము ఈ వాక్యములు అన్ని లోపల ఉన్న వారికి సంబంధించి అయింది చూపించినాం మనం ఆధారాలన్నీ ఎందుకంటే సైతాన్ని అట్లా మోసగించింది ఈ లోకాన్ని బయట తీసేటట్లు లోపాలు తీసేటట్లు చేయలేదు వాడు కానీ ఏ శుబ్రహ్మణ్య పక్షంగా కాబట్టి మొత్తం లోపాలు జరుగుతుంది ఎందుకంటే తీర్పు దేవుని ఇంటి ఆరంభం అదే ప్రకటన ఎట్లా తీర్పు ఉండబోతుందని చూపిస్తున్నాడు దేవుడు అయితే ఈ పది మంది రాజులు ఏకాభిప్రాయం గల వారై ఉన్నారంటుంది అదే రీతిగా కీర్తన గ్రంథం ముప్పై ఎనభై మూడులో కూడా ఏక మనసుతో వారు ఆలోచన చేస్తున్నారు వీళ్ళు ఎవరు అనేది పుని నేను వివరణ లెక్క పెట్టండి పాయింట్స్ ఆరో వర్షంలో గుడారపు వారస గుడారపు వారలైన ఏదోము వీళ్ళు ఫస్ట్ దేశం ఇది దేశం రెండవది ఇస్మాయిలేలు అంటే అన్ని అరబ్ కంట్రీస్ వాళ్ళని ఇస్మాయిలే అంటారు మూడవది మొయాబియులు నాలుగవది హగ్రియులు ఐదవది గెబూల్ గెబాలు వారు ఆరవది ఐదు ఏడవది అమాలేకిలు ఎనిమిదవది ఫిలిస్తీలు తూరు దేవ నివాసులు పదవది అషూరు కరెక్ట్ పది ఉన్నాయి ఇక్కడ అయితే గతంలో ఈ పది దేశాలు ప్రకృతి సహజంగా ఉన్న ఇస్రాయల్కి విరుద్ధంగా ఉండే కానీ వాటిని ఆత్మీయ మీరు ఒకసారి చూసుకోగలిగితే ఆశ్చర్యమేస్తుంది ఆత్మీయ చూస్తే అంటే ఇవి ఇప్పుడు చూసిన పేర్లు ఈరోజు ఏ దేశాల అది ఆత్మీయమేంది పాత నిబంధన కాలంలో ప్రకృతి సజంగా నెరవేరుతున్నాయి కృత నిబంధన కాలం వచ్చేప్పటికీ ఆత్మీయ ఆత్మీయ ఉంటాయి ఉదాహరణకి ఏదోము ఇప్పుడు ఎక్కడుంది అంటే దక్షిణ యోర్దాను ప్రాంతం రెండవది ఇష్మలైట్లు ఇష్మాలేయులు అంటే అరబ్ దేశాలు తర్వాత హైగ్రీయులు అంటే ఐగుప్తీలు గెబాలు అనేవాళ్ళు లెబనాన్ దేశస్తులు ఈ రోజుకి అదే రీతిగా అమోనీయులు ఉత్తర యువర్ధన్ ప్రాంతీయులు అమాలేకిలు సీనాయి ప్రాంతంలో ఉండేవారు ఫిలిస్తీలు గాజాల ఉండేవాళ్ళు ఈరోజు అదే తూరు తూర్ అంటే లెబనాన్ సంబంధించింది ఈరోజుకి అష్యూరు అంటే సిరియా దేశము మరియు ఇరాక్ దేశానికి సంబంధించింది చివరిగా లోతు కుమారులు అంటే యువర్ధాన్కు సంబంధించింది ఇట్లా పది దేశాలు మీకు కనిపిస్తున్నాయి ఏదో ఇష్మలైట్లు హైగ్రీలు గెబాలు వారు అమలేకిలు అమాలేకిలు ఫిలిస్తీన్లు తూరు వాళ్ళు లోతు సంతానం యువర్ధన ఈ పది దేశాలు ఇసల్బాలకి విరుద్ధంగా ఉండే పాత గతంలో ఇవి ఆత్మీయంగా ఆగిపోయినాయి ఈరోజు ప్రకృతి సహజంగానే ఉన్నారంటున్నారు దాంట్లో ముఖ్యంగా ఆ యొక్క ఇస్మా ఇస్మాలయల్ వచ్చి జమైన్ అసలు ఫిరిస్తీ ఫాలస్తీనా దేశం ఇస్మా అరబ్ దేశం కానే కాదు అది కానీ అరబ్ ఈరోజు దానికి ప్రాధాన్యత అక్కడ వాళ్ళ మస్జిద్ ఉంది కాబట్టి ఒక అపోహ వాళ్ళకి ఏంటంటే గతంలో వారి ప్రవక్త ఆ ప్రాంతానికి అట్లాంటి చరిత్ర ఎక్కడ లేదు కల్పించండి దాని మీద పెట్టేసిండి అట్లా మాస్క్ కట్టి మొత్తము ఆటంకంగా వాళ్ళున్నారు బహుభయంకరమైన బాంబులు వేసుకుంటాం ఇరు పక్షుల వాళ్ళు చనిపోవడం మనం చూస్తూ ఉంటాం కానీ మనకు తెలుసు కొమ్ములు కొమ్ములు అంటే పొడి చెడి కాబట్టి అన్ని తేళ్ళకి సాదృశ్యం తర్వాత ధాన్యాల గ్రంథనం మనం చూస్తాము రెండవ అధ్యాయంలో చూడండి సార్ రెండవ అధ్యాయంలో నలభై రెండవ వర్షంలో ఆ పది పాదముల వ్రేళ్ళు నలభై రెండవ వర్షంలో పాదంలో వ్రేళ్ళు అంటే పది పాదం పది వ్రేళ్ళు అవి టోస్ అంటాం కదా టెన్ ట్రోస్ అంటాం టోస్ అంటాం వాటిని టెన్ ఫింగర్స్ అంటాం లేకుంటే ఇంగ్లీష్ అయితే టెన్ టోస్ అని అయితే పది కొమ్ములు పది పాదములు లేక వ్రేళ్ళు మనకి బహు సునాయసంగా అర్థమవుతుంది ఎందుకంటే ఎన్నోసార్లు చూసినాము వాటికి సంబంధించిన చిహ్నాలు క్రింద భూమి మీద నడిచాడు ఆ పాదములు కాబట్టి ఆ రాజులు పది మంది రాజులు ఎట్లా ఉంటారు తేళ్ళకి సర్పంలకి సాదృశ్యం కొమ్ములు తేలకి సాదృశ్యం అయితే కాళ్ళు లేక వ్రేళ్ళు సర్పంలోకి సాదృశ్యం భూమి మీద నడుస్తామంటే ఇవి రెండు కలిసి గొప్ప జన సమూహాన్ని తొక్కుతా ఉంటారు ఇందాక చూసిన వాక్యం వాళ్ళని తొంకడానికి వాలని కాటేసి చంపడానికి బూరల తీర్పులో మనం చూసినాము ఐదవ బూరలో తేళ్ళకి ప్రాధాన్యత ఇచ్చండి దేవుడు వాటి కాటు బహు భయంకరమైన కాటు అని మనం చూస్తాం బహు వేడి ఆ కాటు అంటే ఆ పాయిజన్ శరీరంలోకి పోతామంటే ఆ రక్తనాళాలు అన్నీ చెట్లిల్లిపోతాయి అన్నట్టు ఆ వీడికి అంత పాయిజన్ ఉన్నట్టుంది తేలకాటు మంట ఉంటుంది బాగా బాగా బాగా మండుతుంటుంది తేలికాటు సర్పము కాటు ఎట్లుంటుంది పాయిజన్ సల్లగా పోతుంది నీకు తెలంగా మంట ఉన్నట్టు పోయి ఒక్కసారి నీ నర్వే సిస్టమ్ నీచుకుడుతుంది ఆ నర్వే సిస్టమ్ని కొట్టగానే నీ బ్రెయిన్కి సిగ్నల్స్ పోవు అప్పుడు ఏమైతే అంటే బ్రెయిన్ నుంచి అవయవాళ్ళకి సిగ్నల్స్ రావు కాబట్టి రూపెత్తులు పనిచేయవు హార్ట్ పనిచేయదు లివర్ పనిచేది కిడ్నీ పనిచేయదు అన్ని కొలెప్స్ అయ్యి మల్టిపుల్ ఆర్గన్ ఫెయిలియర్ అంటారు దాంతో సరిపోతారు ప్రకృతి సర్జన చెప్తున్నాం అయితే మనకు అర్థమైంది ఏంటంటే పది కొమ్ములు తేళ్ళకి సాదృశ్యం పది కాళ్ళు లేక కాలకున్న బ్రేళ్ళు సర్పముకు సాదృశ్యం కాబట్టి సర్పములు తేళ్ళు కలిసి గొప్ప జన సమూహాన్ని ఎట్లా చంపుతారు అనేది ఈ అధ్యాయం అంతా సాదృశ్యం కానీ మనము ఈ యొక్క ఏమంటాం ప్రప ప్రపంచాత్మకంగా రికార్డింగ్స్లో చూస్తే ఇవన్నీ ఏమంటాం ప్రపంచంలో అందరూ కలిసి మన ప్రభుకి విరుద్ధంగా లేస్తున్నారని ఇప్పుడు చూసినాం ఇంతక వాక్యం వీళ్ళందరూ సర్వోన్నతనికి విరుద్ధంగా లేస్తున్నారు రాజులకు రాజు ప్రభులకు ప్రభుకి విరుద్ధంగా లేస్తున్నారు అని చూపించిన ఇందక పదేడంలో ఎందుకంటే వాళ్ళందరూ ఐక్యత కలిగి దేవుకి విరుద్ధంగా లేస్తున్నారు అయితే ఈ ఐక్యత కలిగిన సంస్థలు ప్రపంచంలో చాలా ఉన్నాయి అన్నట్టు చరిత్రాత్మకంగా దీన్ని అర్థం చేసుకోవాలంటే రోమా సామ్రాజ్యంలో నుంచి పది దేశాలు బయటకు గతంలో అవన్నీ నేను రీడింగ్ చేయం కానీ కాబట్టి అదొక అదొక రకమైన విశదీకరణ అన్నట్టు రోమా సామ్రాజ్యం నుంచి పది దేశాలు బయటకు అందుకే పునర్జన్మించిన రోమా సామ్రాజ్యం అంటారు అన్నట్టు ఈ పది రాజులు ఇంకొక ఆ యొక్క ఇంటర్ప్రిటేషన్స్ లో మనం ఏం చూస్తామంటే ఇవన్నీ ఆల్రెడీ జరిగిపోయినాయి జరిగేది లేదు అన్న విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటారు అన్నట్టు వాళ్ళు ఏమంటారంటే ఇవి వచ్చేసి వెళ్ళిపోయినాయి అంటారు ఏంది అంటే పది రాజ పది దేశాలు మొదటిది జర్మనీ రెండవది స్పెయిన్ మూడవది ఫ్రాన్స్ నాలుగవది ఇంగ్లాండ్ ఐదవది स्विजर् आरवि आस्ट्रोगा इ देशवधि पोर्चुल इटली तमदवदी वैल पदवि हेरूली पद आस्ट्रोगोत् वैंडल हेरूली अने देश मयम అంటే ఇప్పుడు ఆ మూడు మాయమైపోయిన ఇందాక చేసినట్లు అనేసి వాళ్ళు మాట్లాడతారు ఆ రీతి ఒక రకమైన తర్జుమా చేసి చెప్తా ఉంటారు అన్నట్టు కానీ మనకు తెలుసు ఆత్మీయమైన చిహ్నాలు కొందరు ప్రకృతి సహజంగా చెప్తూ మరి కొందరు చిహ్నాలు చూపించుకుంటూ మనకి చెప్తూ ఉంటారు ఆత్మీయ ప్రకృతి సహజంగా ఈవెన్ ప్రవచన ప్రవచనాలు కూడా ప్రకృతి సహజంగా నెరవేర్తని మనకు తెలుసు అందులో ప్రపంచాన్ని మొత్తము పరిపాలించాలా అని తీర్మానించుకున్న సంస్థలు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అంటారు ప్రపంచంలోని దేశాలన్నీ ఈ దేశానికి మెంబర్షిప్ ఫీజు కట్టి అక్కడ స్థిరపడ్డానట్టు అంటే యునైటెడ్ నేషన్సే ప్రపంచాన్ని పరిపాలించే సంస్థ అన్నట్టు దానికి ఎవరు గొప్ప వ్యక్తి అంటే సెక్రటరీ జనరల్ అంటారు సెక్రటరీ జనరల్ అనేవాడు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి ఆయన సెక్రటరీ అంటే పెద్దవాడు అన్నట్టు అంటే అందరు ప్రెసిడెంట్స్ అందరి ప్రైమ్ మినిస్టర్స్ ఆయన ఆయన దగ్గరికి వస్తారు అన్నట్టు అదొక విధానం తర్వాత నేటో అనగటి ఉంది దాని తర్వాత ఓపెక్ అనగటు ఉంది ఇవి నేను ఇప్పుడు చెప్పాను అవకాశం ఉంటే వాటిని విశీకరిస్తాను లేకంటే మీ అంతటా మీరే ఇంటర్నెట్లో చూసుకోండి ఇవన్నీ ఏంది సంస్థలు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైషన్ తర్వాత నేటో ఎన్ని దాని తర్వాత ఓపెక్ ఆయిల్ అండ్ పెట్రోలియం సంబంధించిన దేశాలు అవి ప్రొడ్యూస్ చేసే దేశాలు అన్నట్టు అవి దాని తర్వాత అవి పది ఉంటాయి అన్నట్టు అట్లనే బ్రిక్స్ అని ఉంటాయి అంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా ఇంకేదో ఉంది దాని పేరు నాకు గుర్తులేదు సౌత్ ఆఫ్రికా కరెక్ట్ బ్రిక్స్ అంటాం దాన్ని అట్లనే కామన్ ఆఫ్ నేషన్స్ అని ఒకటి ఉంది అట్లనే యూరోపియన్ యూనియన్ ఒకటి ఉంది దాని ఏసియన్ అసోసియేషన్ ఆఫ్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ దాని తర్వాత ఏయు అనొకటి ఉంది ఆఫ్రికన్ యూనియన్ అనకు ఉంది దాని తర్వాత జీసీసీ అని అంటే గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్ అని దాని తర్వాత నాఫ్టా దాని తర్వాత సార్క్ దాని తర్వాత డబ్ల్యూటీఓ దాని తర్వాత ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వరల్డ్ బ్యాంక్ ఇట్లా ఎన్నో సంస్థలు ఉన్నాయి ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాయి ఇవన్నీ నేను ఎప్పుడు లెక్క పోట్లా ఎన్నున్నాయో ఇరవై ముప్పై బట్ ఎగ్జాక్ట్లీ పది కాదు అని విషయం చెప్తున్నాను నేను ఈ సంస్థలన్నీ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాయి అండ్ ఇవన్నీ దేవునికి విరుద్ధంగా ఎక్కడ కూడా నువ్వు ఏస్ఓ పేరు తీసుకోవద్దు ఈ సంస్థలో ఏ దేవుని పేరు తీసుకోద్దంటున్నాను అట్లా దేవునికి విరుద్ధంగా ఈ దేశాలన్నీ ఉన్నాయి ముఖ్యంగా కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పుడు దాన్ని దాన్ని దాచి ఇన్ఫర్మేషన్ దాచిపెట్టింది యునైటెడ్ నేషన్స్ ఎందుకు కోవిడ్ 19 వస్తే దానివల్ల పాపులేషన్ కంట్రోల్ అవుతుంది ఎందుకంటే ఈ ప్రపంచం ఈ ఈ భూమి ఓవర్ పాపులేషన్ని భరించలేదు అనేసి ఎవడో పెట్టాడు దేవునికి విరుద్ధం ఎందుకంటే దేవుడు అన్నాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది లో ఈ సృష్టిని ఈ భూమిని లోబరుచుకొని దానిలో మీరు విస్తరించన్నాడు కానీ మనుషుని విస్తరించనియకుండా చంపాలనుకున్నదే ఈ యొక్క లోకపు విధానం మొత్తం ఫార్మసీ కంపెనీస్ దాని ఆధ్వర్యంలోకి వచ్చేసినాయి వాళ్ళు అనుకున్న మందులు ధర ఎంతమంది చనిపోయారు ఈరోజుకి అట్లా ఈ లోకాన్ని మొత్తము వీళ్ళు పరిపాలిస్తారా దేవునికి విరుద్ధంగా అనేసాలా వీక్ చేపించిన కాబట్టి ఒకనొక టైం దగ్గరికి వచ్చేసింది దేవుడు వీటన్నిటినీ తన ఆధీనంలోకి తీసుకొని వీళ్ళందరి నుంచి దాన్ని లాక్కొని మనకిస్తాడు మనం దాన్ని పరిపాలించాల మనం దాన్ని పరిపాలించే నువ్వు ఎట్టి వంటి నీతి ఉండాలని ఊహించుకో అయితే ఐక్యరాజ్య సమితిలో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటాం దాన్ని యుఎన్ఎస్సీ అంటాం దీంట్లో పది మంది మెంబర్స్ అయితే ఒక ఒక ఇంటర్ప్రిటేషన్లో ఏముందంటే యునైటెడ్ నేషన్సే కరెక్ట్గా పది మంది రాజుల బోలి ఉంటుందని చెప్తారు భవిష్యత్తులో అయితే ప్రస్తుతానికి అందులో ఎంతమంది ఉన్నారంటే ప్రస్తుతానికి అందులో అమెరికా ఉంది చైనా ఉంది ఎవరు చెప్పగలరు యునైటెడ్ నేషన్స్ లో ఎన్ని దేశాలు వాటి పవరే ఈ లోక చూపిస్తాయి పర్మనెంట్ మెంబర్స్ ఇన్ యూనియన్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కొడితే మీకు ఇంటర్నెట్ లో చూపిస్తుంది అది ఎంతమంది అనేది మొదటిది యునైటెడ్ స్టేట్స్ రెండవది యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇంగ్లాండ్ మూడవది రష్యా నాలుగవది ఫ్రాన్స్ ఐదవది చైనా ఈ ఐదు మంది ఈ ఐదు దేశాలే ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ఈ రోజు ప్రకృతి సహజంగా వీళ్ళే తీర్మానించుకుంటారు ఎక్కడ సమాధానం లేకుంటే వాళ్ళు అక్కడ సైన్యాన్ని పంపించి సమాధానం పరచుకోవాలని చూస్తూ ఉంటారు అయితే ఇంత పెద్ద ఈ ఇంత పెద్ద ఇంతది ఇంత ప్రపంచంలో కేవలం ఐదు మంది ఎందుకు పరిపాలించాలా ఐదు మంది ఎందుకు తీర్మానించాలా ఈ ఐదు మంది నుంచి ఇంకా పెద్దగా చేయాల నంబర్ అనేసి ఒక తీర్మానం తీసుకొని సిద్ధపడతారు ఆ అందులో ఏ దేశాలు పెట్టాలా తక్కినాయంటే ఇప్పుడు ఆల్రెడీ ఐదు చేసినాము జర్మనీ జపాన్ ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా దాంతో కరెక్ట్గా పదవుతాయి అన్నట్టు ఎందుకంటే ఇవన్నీ ఆర్థికంగా బహుగా అభివృద్ధి పొందుతున్న దేశాలు అన్నట్టు సౌత్ అమెరికాలో సరే జర్మనీ ఈరోజు కూడా చాలా పవర్ఫుల్ దేశం జపాన్ కూడా బహు పవర్ఫుల్ దేశం ఆర్థికంగా ఇండియా కూడా చాలా ఫాస్ట్ ఆర్థికంగా అభివృద్ధి పొందుతున్న దేశం ఈరోజు ప్రపంచం నుంచి అందరూ ఈ దేశంగా కన్నేసారనేసి ఈరోజు న్యూస్ పేపర్లు ఎక్కడ ఈ దేశంలో ఎట్లా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనేసి బయట దేశస్తులు ఆలోచిస్తారు మనం మటుకు ఇన్వెస్ట్ చేయకుండా ఖర్చు పెడతా ఉన్నాం ఇన్వెస్ట్ చేస్తే డబ్బు అభివృద్ధి పొందుతుంది మల్టిప్లై అవుతుంది ఖర్చు చేస్తే ఉన్నది బొత్తు కాబట్టి బ్రెజిల్ సౌత్ అమెరికాలో బహుధనికమైన దేశం ఇది అట్లనే సౌత్ అమెరికా ఆఫ్రికా ఖండంలోనే బహుధనికమైన దేశం ఇది సౌత్ ఆఫ్రికా కాబట్టి ఈ ఐదు దేశాలు కలిస్తే పది దేశాలు కాబట్టి ఖచ్చితంగా యునైటెడ్ నేషన్సే ఈ యొక్క వాక్యానికి అనుగుణంగా ఉందని చెప్తా ఉంటారు కొంతమంది కానీ మనకు తెలుసు ఇవన్నీ ప్రకృతి సహజంగా చెప్పబడుతున్న వాక్యాలు కానీ ఇది ఆత్మీయమైనది అని మనం గ్రహించాలి ఎందుకంటే ఇవన్నీ లోపల జరుగుతున్నాయి ఎవరైతే చెప్పాలంటే ప్రపంచం అంతటా కూడా ఆయనదే కాబట్టి ఆయనలోనే జరుగుతున్నాయి అని కూడా అర్థం చేసుకోవాలి మనం కానీ దేవుడు ఒక క్లూ మనకి ఇచ్చింది ఏంటంటే కీర్తన గ్రంథం ఎనభై అధ్యాయంలో ఈ దేశాలన్నీ గతంలో కూడా దేవుని బిడ్డలకి దేవునికి విరుద్ధంగా ఉన్నాయి ఈరోజు కూడా ఆ దేశాలన్నీ ప్రపంచంలోని దేశాలన్నీ దేవునికిని మన ప్రభుకిని మనకు విరుద్ధంగా ఉన్నాయి అవి రకరకాల శాసనాలు రకరకాల ఆజ్ఞలు మనకు వ్యతిరేకంగా తీసుకొని వస్తున్నారు అది మనం ఏస్తేర కాలంలో కూడా చూస్తాం ఇసరి పేదలకి వ్యతిరేకంగా శాసనం తీసుకొచ్చారు వాళ్ళని ప్రపంచం అంతటి నుంచి నిర్మూలించాలని ప్రకృతి సహజంగా గతంలో ఎంతో మంది వారిని నిర్మూలించాలనుకున్నారు అమాలేఖ్యలు నిర్మించాలనుకున్నారు బిలాంకి సంబంధించిన బాలాకు బిలాంల కాలంలో వారు నిర్మించాలనుకున్నారు అదే రీతిగా ఫిలిస్తీన్లు వాళ్ళని నిర్మించాలనుకున్నారు ఎన్నో దేశాలు అమాలికలు అమోనియలు హిత్యులు హివ్వియులు పెరుజీయులు ఎబుసియులు వీళ్ళందరూ ఇసని నిర్మూలించడం భూమి మీదనే కానీ మనకు తెలుసు అవి ప్రకృతి సహజమైనవి కావు ఆత్మీయమైనవి అంటే అసలైన ఇస్రాయల్ క్రైస్తవులే కాబట్టి క్రైస్తవులు నిర్మూలించాలనేసి అనుకుంటుంది ఈ లోకమంత ముఖ్యంగా సైతాన్ ఎందుకంటే సైతానుకి తెలుసు మనము పరిపాలిస్తామని ఈ సృష్టిని అందుకని వాడు ఏం చేసిండు పడిపోయిన వాడు నాకు ఎట్లా రాజ్యం దొరకదు నేను వీళ్ళని మోసంతో దొంగలిస్తాను మీ దగ్గర నుంచి నుంచి దొంగలించడు వాడు కానీ రక్షింపు పడ్డ మనము దాన్ని వాండరికే లాక్కోవాలా ఎందుకంటే నీకు హక్కు ఉందన్నట్టు కాబట్టి ఈ హక్కుని అర్థం చేసుకున్న వాళ్ళే దాన్ని వాడుకోగలరు లేనిచో యథావిధిగా జీవిస్తా ఉంటారు ఎందుకు ఇష్ట తలనొప్పి చాలా మంది నేను ఒక ప్రొఫెసర్ థియాలజీ ప్రొఫెసర్ చని పేంట్ పాపం మంచి వ్యక్తి ఆయన ఒకరోజు చెప్తుంది నాకు వాక్యం స్టేజ్ మీద వాక్యం నేను ఫంట్ రోలా కూర్చున్న ఫస్ట్ బెంచ్ నాకు బైబిల్లో ఏ వాక్యం తెలియదు నాకు తెలిసింది ఒకటే ఏశ్వ రక్తంలో కడగబడ్డ జీవితం నాది నేను పాపక్షమ పొందిన నేను ఏశ్వ అంతకంటే నాకు ఇంకా వేరే ఏవి తెలువ వాక్యాలు అంటాడు బైబిల్లో ఎందుకంటే నేను నా లైఫ్ అంతా సంఘ చరిత్రకు సంబంధించిన విషయాలని నేను ధ్యానించిన నేను నా జీవితం అంతా అదే సబ్జెక్ట్ టీచ్ చేసిన థియాలజీ కోర్సెస్లలో అంతకు నాకు బైబిల్లో ఇంకా ఎక్కడ ఏముందో నాకు ఏమి తెలియదు రెండు సంవత్సరాల నుంచి చర్చ్ ఎట్లా అభివృద్ధి పొందింది అది నేను చారిత్రాత్మకంగా చెప్పగలను అంతే నా సబ్జెక్ట్ దానికి మించి నేను ఏమి చెప్పలేను చరిత్ర పుస్తకాలు ఏమున్నా చర్చ్కి సంబంధించి నేను చదువుతూ ఉంటాను అది నా సబ్జెక్ట్ కాబట్టి కానీ మీరు ప్రవచనాలు యూస్ లాంటి నేను చెప్పలేనన్నాడు అప్పుడే కనిపించేది ఈ రోజుకు కూడా అదే వ్యవస్థ మతపరమైన జీవితంలో ఎన్ని సంవత్సరాలు దొరలిపోతున్నా ఈ ప్రవచనాలు అర్థం చేసుకోలేకపోతున్నాం ఏ సుప్రభుణ్ణి నమ్మడానికి ముఖ్యమైన కారణం ఏం తెలుసా ప్రవచనమే ఈ విశ్వాసము క్రైస్తవ విశ్వాసము నిజమైంది అనే దానికి చెప్పడానికి ఇదొక్కటే నిదర్శనం ఇదొక్కటే ఆధారం ప్రవచనం ఎందుకంటే ప్రవచనాలు ఎన్నో సంవత్సర క్రితం చెప్పబడ్డాయి అవి నెరవేరినాయి కూడా తెలుసు చరిత్రాత్మకంగా కాబట్టి ఇది దేవుని వాక్యం కాబట్టి నెరవేరిందని చెప్పడానికి చెప్పగలం ధైర్యంగా అందుకు నమ్ముతాం అన్నట్టు ఇవి కథలు కదా ఆయన పలాని ప్రాంతాల్లో పుడతాడు ఎఫ్రత బెత్ల అనే ప్రాంతంలో అని మీకు ఆ ప్రవచించండి పర్ఫెక్ట్గా జరిగింది అందుకు నమ్ముతాం ఇది ఇది ప్రభు అలా ఏష భక్తుడు ప్రవచించండు ఏశ యొక్క పుట్టు కని గురించి ఇంత పర్ఫెక్ట్గా అది నెరవేరింది కాబట్టి ఇది నిజమైన వాకు ఇది జీవం గల ఇది దేవుని వాక్కు ఇది విశ్వాసం దేవుడి నుంచి వచ్చింది అని ధైర్యంగా నమ్మగలుగుతున్నాం అట్లనే తక్కిన ఏ మత గ్రంథాలలో కూడా మీరు చూపించలేరు ఏ మత గ్రంథాలు కూడా ప్రవచించలేదు ఏ ప్రవచన కూడా కరెక్ట్గా లేదు ఉగాది రోజు ప్రవచిస్తూ ఉంటారు టీవీలల్లో వచ్చే వారం వచ్చే సంవత్సరం వరకు మీకు ఇట్లుంటుంది అట్లా ఉంటుంది అన్నీ ప్రవచిస్తాడు నేను చాలా మందిని అడిగిన ఉగాది రోజు మీరు వింటారు కదా ప్రవచనాలు అవి నెరవేరినా లేవా ఎప్పుడన్నా చెక్ చేసుకున్నట్టే లేదు సార్ అట్లా నమ్ముతారు అట్లా వింటర్ అంతే అన్నాడు చాలా మంది అన్నారు నేను అన్నాను కదా కానీ బైబుల్ ప్రవేశాలు అట్లుండవు అది చరిత్ర రకంగా నెరవేరినట్లు చూపిస్తాం మనం మేము అని చెప్తాం అందుకు నమ్ముతాం మేము లేక గుడ్డిగా నమ్మేటిది కాదు ఈ విశ్వాసాన్ని గుడ్డిగా చేసిన విమడించే వాళ్ళం కాదు మేము వాటి అన్నిటి పరిశీలించగలిగినాం కాబట్టి సంపూర్ణంగా నేను స్వీకరించగలుగుతున్నాం మేము అందుకే మేము మారం మా మనసు మారదు మేము వేరే మతం తట్టు తిరగని తిరగాం ఎందుకంటే ఇదే నిశ్చయమైంది ఇదే ఆధారపూరితమైంది ఈ విశ్వాసం ప్రతి ప్రవచనం ముఖ్యంగా నేను చూపిస్తున్నాం ఇటు దాని గ్రంథంలో ఆ యొక్క నాలుగు జీవులకు సంబంధించింది నాలుగు నాలుగు సంబంధించింది నాలుగవది ప్రపంచమంతటా పరిగెత్తుతుందనేసి చూపించిన అట్లా అలెగ్జాండర్కి సంబంధించిన ప్రవచనం అది ఆ నాలుగవది చనిపోయినాక ఆంధ్ర నుంచి మరీ నాలుగు బయటికి రావడం ఆ మరి నాలుగుల నుంచి రెండు చివరికి రావడం అవన్నీ మనం గతంలో రికార్డింగ్స్ చూపించినాం అంటే అలెగ్జాండర్ వాడు వస్తాడు అతని కింద నలుగురు సైన్యాధిపతులు పనిచేస్తుంటారు అతను చనిపోయినాక ఆ నలుగురు సైన్యాధిపతులు నాలుగు ముక్కలుగా విభజించుకొని దేశాన్ని రాజులవుతారు నాలుగు దేశాలు అయితాయి అవి ఆ నాలుగు దేశాలు తిరిగి మళ్ళా రెండు దేశాలుగా జమా కావడం మనం చూసినాం కాబట్టి ఇది ప్రవచనం ఎంత పర్ఫెక్ట్గా చెప్పబడిందో అంటే ఇది ప్రభు వల్ల కాబట్టి ఇది నిజమైన విశ్వాసం అని రుజుపరచగలుగుతున్నాం మనం అది అనుమానమే లేదన్నట్టు అందుకు ప్రవచనానికి మనం బహు ప్రాధాన్యత ఇస్తాం ప్రవచనం లేకుండా నువ్వు ఏది కూడా రుజుపరచలేవు బైబిల్లో ఆది మనం చూస్తాము దేవుని ప్రవ దేవుడిచ్చిన ప్రవచనం సైతాంతో నీ సంతానానికి స్త్రీ సంతానానికి అన్నాడు అదొక ప్రవచనం అది అది ఎంత పర్ఫెక్ట్ నెరవేరిందో మనకు తెలుసు మన ప్రభు కాలం మొదలుకొని ఈ రోజు వరకు నెరవేరుతుంది నీ సంతానం సైతానికి సంతానం ఉంటుందని చెప్తుండే సర్పంతో మాట్లాడుతుంది నీ సంతానాన్ని కట్టున్నాడు నీ సంతానానికి స్త్రీ సంతానాన్ని కట్టుండు అసలు స్త్రీకి సంతానం ఉండదని కూడా మనకు తెలుసు సంతానం ఎప్పుడైనా పురుషని ద్వారా వస్తుంది స్త్రీ ద్వారా రాదు కాబట్టి నీ సంతానము మరియు స్త్రీ సంతానం అంటే స్త్రీ సంతానం అంటే పురుషుని కలియక లేకుండా పుట్టేవాడు ఏసుప్రభుకు సంబంధించిన బోధం అంత పర్ఫెక్ట్ ప్రవచనము అంతకంటే స్థిరమైనది ఇంకేముంది మనకి తెల్లవారి వేకోచుక్క మీ హృదయం గురించినట్లు అది చీకట్లోనే ప్రభు నీ హృదయంలో ఉదయించడమే అన్నిటికంటే బహు ప్రాముఖ్యమైన ప్రవచనం అంటాడు పేదరు కాబట్టి ఇవన్నీ నెరవేరినై ఇవన్నీ నెరవేరుతున్నాయి మన కాలంలో ఆయన అక్కడికి సంబంధించిన సూచనలు అన్నీ నెరవేరుతున్నాయి ఏరిపోయినాయి కూడా ప్రకటన మన మతైసు వార్త ఇరవై నాలుగో దేళ్ళ మన ప్రభు నోటి ధర వచ్చిన ప్రవచనాలు మిమ్మల్ని మోసపరచకుండా చూచి మొదటి సూచన దాని రకరకాల సూచనలు పీనుగ ఎక్కడ అక్కడ పోగా ఉన్నాం మతపరమైన చచ్చిన జీవితం ఈరోజు పీనుగలాగా తయారైంది గద్ద దాని మీద పడి తింటా ఉంది పొడుచుకొని క్రైస్తవ జీవితాన్ని కద్ద తేళ్ళు దోచుకుంటున్నాయి ఇవన్నీ సత్యాలు మనకు తెలుసు ఇవన్నీ ప్రభున కలిగిందని నేను నమ్ముతాను ఎప్పటికైనా కానీ అనుమానించను అందుకే నేను వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను ఎక్కువ సమయం వాక్యంలో నేను ఎందుకంటే ప్రార్థనలో గడిపినాకనే ఆయన మాట్లాడతాడు వాక్యం ద్వారా అటువంటి జీవితము మీకందరు కనుకరించాలని నేను ప్రార్థిస్తాను పరుషు తండ్రి వదనాలైనా ప్రభా అనేక మంది గొప్ప అవకాశాన్ని అధిక్యతను పోగొట్టుకున్నాను రెండు వేల సంవత్సరాల నుంచి ఈ పుస్తకాన్ని ధ్యానించలేక కానీ మీరు మాకు ఎన్నో సంవత్సరాల నుంచి వీటిని నేర్పిస్తూ ఉన్నారు ప్రభా ఇంకా నేర్చుకున్న ఆశ పెరుగుతున్న మాలో ప్రభా టూ థౌసండ్ రికార్డింగ్స్ చేపిస్తున్నారు మోర్ దెన్ టూ అవర్స్ రికార్డింగ్స్ ఉన్నాయి ప్రభావ ఇంకా నడుస్తూనే ఉంది నైనా ఇది ఖచ్చితంగా మీ వల్లనే కలిగిందే మేము నమ్ముతున్నాం ఇవన్నీ మీరే మాకు నేర్పిస్తారు ఎందుకంటే మేము ఆసక్తి చూపించినాం కాబట్టి కాబట్టి నైనా యాశమాలో మండుతనే ఉండాలా ప్రభావ చివరి వారు ఇవన్నీ మేము తెలుసుకొని అనేకలకు చూపించాలా ప్రభావ మౌనంగా ఉండడానికి వీళ్ళే దావిదన్నాడు ప్రభావ నేను నోరు మూసుకొని మౌనంగా ఉండలేదు మీ సమాజంలో మీ నీతి సత్యాన్ని మీ సమాజంలో ప్రకటించిన అన్నాడు విత్తనంగా అందాం నలభైద్యంలో కాబట్టి నేను ఇవన్నీ నేర్చుకుంటున్నా మేము మౌనంగా ఉండకుండా వీటన్నిటిని మేము అనేకలకు ప్రకటించాలా అటువంటి జీవితం వింటున్న వారికి అందరికీ అనుగ్రహించమని ఏసుక్రీస్తు పరిశుధన అన్న ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభు క్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదకాలం తొడేటాక ఆ మేన్ ప్రైజ్లాడ్